ం శ్రీగ్రుభ్యో నమీ ఓం గణానా కవింకీనాపమశిరవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణ స్వన్నోదసాదనం శ్రీమహాజనాపత నమ సదాశివసార శంకరాచార్యున్నాచార్యపకాం దందేపరంపరాైశ్రవసమశ్వానామృతోద్భవం ఐరావతం గజేంద్రా నరాధి మాం విద్ధి నన్ను తెలుసుకొను విద్ధి అంటే తెలుసుకొను విధు విధు ధాసు విధు హి హి అని వస్తుంది తెలుసుకో అనే విద్య వాడికి చెప్పడానికి సంస్కృతంలో హి అని వస్తుంది విధ్ హి అహి కాస్త ధీఅవుతుంది విద్ధి ఇప్పుడు దేహి అంటే ఇము అలాగే విద్ధి తెలుసుకో భగవద్గీతలో కురు అనే దానికి ఇంపార్టెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది విద్ధి అనే దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది సందర్భాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు కష్టపడి పని చేసే సందర్భంలో కురు అనే మాటకి వాల్యూ ఉంటుంది తెలుసుకునే సందర్భంలో విద్ధి గీత శాస్త్రం కదా జ్ఞాన భాగం కదా కాబట్టి ఎప్పటికీ శ్రీకృష్ణుడు ఉంటాడు విద్ధి తెలుసుకోవాలి దీంట్లో ఏది ముఖ్యము అని కూడా చర్చలు చేస్తూ ఉంటాను చాలా ఉంది అనుకుంటాను తెలుసుకోవడమే ఉందండి చేయడం ముఖ్యం కదా అని అనుకుంటా అది అంటే స్థూలమైన బుద్ధి గల వాళ్ళు అలా అనుకుంటారు బుద్ధి అంటే కూడా తెలుసు అండి అర్థం సోహస్యం సో దీంట్లో రహస్యమైనట్టు తెలుసా నీకు తెలిసిందంటే ఖచ్చితంగా ఫాలో అవుతుంది యాక్షన్ ఫాలోస్ నాలెడ్జ్ మీకు తెలిస్తే ఇప్పుడు ఉదాహరణ మీకు వర్షం పడుతుంది అనుకోండి వర్షం పడుతుంటే గురుగు వేసుకో అని ఎవరైనా ఉపదేశం చేయాలి అక్కడ ఎందుకు తెలుసునా వర్షంలోకి వెళితే మనం కలిసిపోతాము కలిస్తే అది శరీరానికి దుఃఖము అని మనకి తెలుసు లేకపో గొడుగు వేసుకుంటాం గొడుగు లేకపోతే పక్కవాడు గొడుగులు దూడతాం లేకపోతే కొంచెం వర్షం తగ్గి సో యాక్షన్ ఫాలోస్ నాలెడ్జ్ నిప్పు కాలుస్తుంది అని తెలుసు కాబట్టి అది చేయి తీసుకెళ్లి నిప్పుల్లో పెట్టకుండా జాగ్రత్తగా ఉంటాం నిప్పు దగ్గరకు వస్తుంటే దూరం జరుగుతాం ఇదూ ఎవ్రీథింగ్ నీట్ ఇది కాబట్టి తెలుసుకోవడం చాలా ముఖ్యం అనివే ఇంకా అది ఇప్పుడు అంత పెద్ద సందర్భం ఏం కాదు ఇంకా విద్య మాట చూసి నాకు సంతోషం కలిగే అలా చెప్పాను పర్వాలేదు మాం విద్ధి నన్ను తెలుసుకో అంటే నన్ను ఈ ఈ విభూతుల రూపంగా నీవు తెలుసుకో ఒక విభూతి చెనాం గుర్రములన్నీ ఈశ్వరు గురములన్నింటి ఎందు ఈశ్వరుడు ఉన్నాడు నిజానికి సకల ప్రాణులు ఎన్నో ఉన్నాడు అంటే కూడా ఉంటాడు కానీ విభూతి గురించి మాట్లాడుతున్నాను గనక ఉచై శిరవసము అనే దురం దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఉచ్చై శీర్తి ఎస్య దానికి గొప్ప కీర్తి ఇంద్రుడు ప్రయాణం చేసేటువంటి దురం ఇంద్రుడు గుర్రం మీద ప్రయాణం చేస్తాడు ఆయన గుర్రానికి ఉచ్చై శిరవహ పేరు ఉచై శని పేరు ఇంద్రుడు ఏనుగు మీద ప్రయాణం ఆయన ఏనుగుకి ఐరావతము అని కానీ చిత్రం ఏమంటే ఇవన్నీ కూడా హైలీ సింబాలిక్ ఇంద్రుడంటే ఆ వర్షాధిపతి వర్షానికి వర్షానికి దేవుడు ఇంద్రుడు సో వర్షపు దేవుడు ఎక్కడ ఉంటాడండి మేఘాల్లో ఉంటాడు మేఘాల్లో ఉండి గుర్రం మీద వస్తాడు అంటే ఒక ఒక మేఘ పంక్తి మహావేగంగా వస్తూ ఉన్నాడు మా గుర్రం మీద రావడం అంటారు మేఘంలో ఉన్నవాడు ఏనుగు మీద వస్తున్నాడు అంటే ఒక మేఘపు జంఛ అంటే దండు మేఘపు దండు అది వస్తుంటే ఏనుగులో గుంపు వస్తున్నట్టుగా ఉంటుంది మీరు ఆ రకంగా ఆలోచన చేయవచ్చు ఆయన యొక్క ఆయుధం వజ్రం వజ్రం అంటే మెరుపు విద్యుత్తు పిడుగు వజ్రం అంటే పిడుగు అది ఎలాంటి ఆయుధం పిడుగు పడిందంటే అది బాంబు మెత్తి మీద తెలుగు చాలా భయంకరమైన ఆయుధం అది వజ్ర అంటే సో ఈ విధంగా ఇంద్రుని యొక్క ఇంద్రుడికి సంబంధించిన సర్వము ఆ మేఘములు వర్షము ఆ మాన్సూన్ కి రిలేటెడ్గా ఉంటుంది ఆ విధంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సరే ఆ యంచై రవసము అనే గుర్రము నేనే ఈ గుర్రం ఎప్పుడు కుట్టింది అంటే అమృతాన్ని మతిస్తుంటే పుట్టింది అనిచేస్తున్న దానికి ఆ ప్రత్యేకత వచ్చింది అంటే నిజానికి నాకే అవపిస్తుంది అంటే ఆ వర్షము యొక్క జలములే అమృతం అన్నాకు అనిపిస్తుంది సో ఆ ప్రకృతిని అంటే వాతావరణాన్ని మచించి మనకి వర్షం వస్తుంది ఆ వర్ష జలమే అమృతం అని అనిపిస్తుంది అలా అనిపిస్తుంది ఎనీవే ఆ భాష్యం కూడా చూసినట్టున్నాము ఉచై శ్రవస అశ్వానాం ఉచైశ్రవాహనామ అశ్వరాజ తమ్ మాం విద్ధి బిజానీ అమృతోద్భవం అమృత నిమిత్త మథనోద్భవం అంతవరకు వచ్చాం అంతేనండి భాష్యం కూడా చూసినట్టున్నాను ఇక గజేంద్రాం ఐరాపతం మాం విద్ధి గొప్ప ఏనుగులలో ఇంద్ర అంటే గొప్ప అనర్థం గజేంద్రుడు అంటే గొప్ప ఏనుగు ఇంద్రశబ్దానికి గొప్ప అనర్థం సందర్భాన్ని గుర్తుంది సో మానవేంద్రుడు అంటే మానవుడు ఇంద్రుడు అని కాదు మానవులలో గొప్ప ఏనుగులలో గొప్పది విజేంద్రము విజేంద్ర మోక్షంలో విన్నారట పేరు సో ఈ గొప్ప ఏనుగులలో ఐరావతము అనే ఏనుగు నేనే అని తెలుసుకో ఏమిటి ఐరావతం యొక్క విశేషము అంటే ఈ ఇంద్రుడు అమృతమం చేసినప్పుడు దేవతల అమృతమం చేసినప్పుడు పద్నాలుగు వస్తువులు పుట్టాయి అని చెప్పేసి మనం అనుకున్నాం కదా దాంట్లో ఈ ఏను కూడా ఉంది ఆ రెండు ఇంద్రుడు పుచ్చుకున్నాడు ఆ రెండు నాకు పనులు అన్నాడు సో ఆ రెండు ఆయన పుచ్చుకున్నాడు లక్ష్మీదేవి కూడా అక్కడే పుట్టింది ఇంటే విష్ణు అన్నాడు ఈవెంట్ నేను పెళ్ళాడు కానీ అయితే ఆవిడే నేను ఇక్కడికి పెళ్ళాడు విష్ణువుని పెళ్ళి ఆడతారని ఆయన సరే ఆయన పెళ్లి చేసుకున్నారు ఆ రకంగా అక్కడ పుట్టినటువంటి వస్తువులన్నిటినీ అలా అలా పంచుకున్నారు కాబట్టి వాటికి ప్రత్యేకమైనటువంటి స్థానము కలదు ఆ మునుకో భోగం ఐరావతానికి కూడా నిర్వహిస్తుంది కాబట్టి ఆ ఒక గొప్ప ఏనుగు అది విభూతి నిజానికి శ్రీకృష్ణునికి గుర్రతోటి దగ్గర అనుబంధం ఎక్కువ ఆయన పాఠ్య సారథికత గుర్రాలను కోలడమే కానీ పని అందరూ గీత చెప్పిన సందర్భం కూడా గుర్రాలను కోలే సందర్భంలోనే చెప్పాడు కాబట్టి గుర్రాన్ని మర్చిపోకుండా విభూతులు వచ్చాడు శ్రేస విశ్వాన అలాగే గుర్రం గురించి చెప్తుండగా చుట్టూ ఏనుగులు కనపడతాయి ఆ చతురంగ బలంలో ఏనుగులు కూడా ఉంటాయి ఏనుగుల మీద యుద్ధం ఏనుగుల సైన్యం భీముడు దానికి పెద్ద ప్రధానమైన వాడు సో బహుశా ఏనుగులు కూడా కనపడి ఉంటాయి సరే పనిలో పనే సో ఐరావతం విరేంద్రాన్ అని కూడా నీవు తెలుసుకో అని ఆయన చెప్పినట్టుగా మనం భావన చేయవచ్చు భాష్యారులు ఐరావతం అపత్యం ఇరావతి అనే ఒక స్త్రీ ఆమె యొక్క సంతానము ఈ ఐరావతము అనే గజము అయితే ఇరావతి కూడా గజమై ఉండాలి ఇరావతి అనేది ఆడు ఏను అయి ఉండాలి అవును ఆడు ఏనుగే ఇరావతి అంటే మే గజ బాల మేఘరూపిణి గజబాల అంటే ఆడు బాల అంటే ఆదు ఏనుగు ఆడు ఆడది అని అర్థం బాల అంటే కాబట్టి గజ బాల ఆదు ఏనుగు ఇరావతి ఆ ఏనుగు పేరు ఆ ఇరావతి అనే ఏనుగే పుట్టినటువంటి ఏనుగు కనుక ఈ మొగ ఏనుగు ఇది ఐరావతి అయితే ఈ రావతి అనే ఏనుగు అదేమి ఏనుగండి అది వచ్చింది అంటే ఇరాహ సంతి అసహ సంతి ఈ ఏనుక్కి ఇరాహ అంటే అపహ జలములు దావు జలములను కలిగి ఉన్న ఏమి లేదు అంటే దానికి ఇరా ఒకటి అని చెప్పొచ్చు ఏనుకండి ఆ ఏమి కలిగి ఉన్న ఏమి లేదు మీరు ఎక్కడైనా పరిశీలిస్తే నేను సంవత్సరాలు పరిశీలించాను ఈ మధ్యకాలంలో ఆకాశం చేసి మేఘాలను చూడ్డానికి వాళ్ళకే అంత టైం లేదు ఎంత యూట్యూబ్ అవి చూస్తే కలక్షేపం చేసేటమే తప్ప ఆకాశం కేసులు చూసి టైం ఉడికి ఉన్నట్టు కనపడదు తర్వాత ఆకాశం కేసులు చూద్దామంటే కూడా కనపడదు రూప్స్ కనపడుతుంది ఎలక్ట్రిక్ తీగలు ఇవేవో కనపడితే ఒక విశాలమైన ఆకాశ భాగం మనకు కనపడదు మీరు మేఘాలు వస్తుండగా చూడాలి ఇంకా బాగా వర్షం పెద్ద వర్షం పడబోతున్న సమయంలో మేఘాలు వచ్చేస్తూ ఉంటాయి ల వచ్చేస్తాయి వచ్చేసి మహావేగంగా ఆకాశాన్నంతని కమ్మీ వేస్తాయి అటువంటిప్పుడు చూస్తే మీకు ఆ మేఘాల రాకని చూస్తే ఏనుగుల గుంపు వచ్చేస్తున్నట్టే ఏనుగు మీద ఏనుగులు వచ్చేస్తున్నట్టయి అది రావతి అనే ఏనుగు ఆ ఏనుగులోంచి కూర్చుని ఇంకో ఏనుగు అంటే మళ్ళీ ఇంకో మేఘం ఆ మేఘము ఎక్కువ ఇంద్రుడు అంటే ఇంద్రుడు వర్షాధిపతి కనుక ఆ వర్ణంగా మనకు చక్కగా కుదురుతుంది ఇది అంటే వేద ఋషులు ఈశ్వరుణ్ణి ప్రకృతిలో దర్శించారు వేద ఋషుల దృష్టిలో ఈశ్వరుడు జగత్తుని దాటి బయట ఎక్కడం జగదేవ హరి హరిదేవ జగత్ సముద్రుడు ఎక్కడుంటాడండి సముద్రుడు అంటే వరుణలోకంలో ఉంటాడు వరుణలోకంలో ఉంటాడు మరి ఈ సముద్రంలో ఉండడా వేదికంగా ఉండే సముద్రంలో ఉండడు ఇదే కా వరుణలోకం అలా కాదు ఇది వరుణలోకం కదా వరుణలోకం అని వేరే లోకం ఉంది అక్కడ ఉంటాడు సముద్రంలో అది అప్పుడే మీకు పురాణంలోకి వచ్చేప్పటికీ అలాగా కల్పనలని అలా పోతాడు ఆ దిశలోనే వస్తాడు ఇంద్రుడు సొంత లోకంలో ఉంటాడు ఈ మేఘ పద్ధతిలో ఉంటాడు వర్షాధిపతి కదా సో మహంషులు వేద ఆ విధంగా ప్రకృతిలో ఉండేటువంటి వివిధ తత్వాలలో ఆ ఈశ్వరుని యొక్క విభూతిని దర్శించిన అదొకటి గమనించదగ్గ విషయం మంచిది సో శంకర్లు ఇంకా అంతకంటే పెద్ద వివరమేమీ ఆయన ఇవ్వలేదు ఇరావతి అనే మేఘం రూపంలో ఉండే గజ బాల యొక్క ఆ మేఘానికి ఐరావతము అని పేరు గజేంద్రాం హస్తీశ్వరాణం తం మాం బుద్ధి ఇది అనువర్త హస్తీ అంటే ఏనుగు హస్తము అంటే సొండము సొండము గలది హస్త గొప్ప ఏనుగులలో నేను ఐరావతమునై ఉన్నాను మాం బుద్ధి తం మాం బుద్ధి అనేది అనువృత్తి చేసుకోవాలి అంటే ఈ శ్లోకంలో మీకు నాలుగు వాక్య వేర్వేరు వాక్యాలు వస్తాయి మూడు వస్తున్నాయి ఎలాగంటే మాం అశ్వానాం ఉచ్చైశ్వరవసం విద్ధి ఒక వాక్యం మాం గజేంద్రాం ఐరావతం విద్ధి రెండవ వాక్యం మాం నరాణాం నరాధితం చెద్ధి మూడవ వాక్యం సరే అమృతోద్భవం అన్నది విశేషంగా పెట్టుకుంటాం ప్రతి వాక్యానికి విద్ధి అనే రద్దు మాం అనే కర్మని చెప్పే పదము అనుమూర్తి వస్తాయి అంటే దే ఆర్ బ్రాట్ ఫార్వర్డ్ బ్రాట్ ముందుకు తీసుకొస్తారు అలా చేసి వాక్యాలను ఫినిష్ చేసుకోవాలి అని శంకర్లు చెప్తున్నారు అన్వయం ముఖ్యం వ్యాకరణం కరెక్ట్గా ఉండాలి శ్లోకాన్వయం సరిగ్గా చేసుకోవాలి అందుకోసం అలా భాష్యకారులు అలా రాస్తూ ఉంటారు మంచిది ఇక నరాణ్య నరాధికం నగులలో అంటే మానవులలో నేను మహారాజును అంటున్నాను అంటే దాన్ని నేను జనపడంత కరెక్ట్ స్పిరిట్ ఆప్షన్ చేసుకోవాలి ఇది బుద్ధియోజ్ సిద్ధాంతం అని దాన్ని తోసిపుచ్చుకోవడం బుద్ధివా సిద్ధాంతం అదనార్థమైందండి బుద్ధివా సిద్ధాంతం అంటే వదండి నేను ఏదో అన్నాను ఆయన తెలిసిన వాళ్ళకి తెలిసింది సో మానవులలో మహారాజును నేనే మహారాజు అంటే అర్థం ఏంటంటే అక్కడ మనల్ని చట్టబద్ధంగా ప్రజారజకంగా పాలించేటువంటి నాయకుడు ఇది మహారాజు అంటే అంతే కాని ఎవడో ఉంటాడు వాడు ఏదో చేస్తాడు పాలనే ఉండదు చట్టబద్ధమైన పాలనే ఉండదు ఇట్స్ ఎ గ్రేట్ ఫ్రీ ఫలాలు ఎవరితో వాడు చేసుకుంటూ ఉండడం అవినీతి అంతా ఉంటుంది ఎవడో ఎవరిని శాసించేది ఉండదు అలా అలాంటి వాళ్ళని కూడా దేవుడిగా కీర్తించాడని మీరు అలా అనుకో చట్టబద్ధమైన పాలనను ఇస్తూ ప్రజారంజకంగా దేవులను ఎవరైతే పాలిస్తాడో వాడు మహారాజుని పేరు పెట్టిన ప్రైమ్ పేరు పెట్టినా ప్రెసిడెంట్ల పేరు పెట్టినా పేరేదైనా అటువంటి గొప్ప కార్యాన్ని నిర్వర్తించేటువంటి ఆ జననాయకుడిని ఎందు ఆ ఈశ్వరుని యొక్క విధించి గల అని మన మహర్షులు అలా దర్శించారు నిజనే ఒక నాడు సంస్కృతంలో ఉంది ఏమనంటే నా విష్ణు పృథివీ పథి అని అంటే విష్ణువు యొక్క అంశ లేని వాడు రాజు కాగలడు అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఎక్కడైనా సృష్టి కనుక జరుగుతుంటే అక్కడ ఆ బ్రహ్మదేవుని యొక్క అంశగలదు చిరంజగర్భని యొక్క అంశ కలదు ఎందుకంటే సృష్టి అన్నది ఈశ్వరుని యొక్క కార్యం ఈ జగత్తును సృష్టించిన వాడేమోడు ఈశ్వరుడు అంటే అతని గర్భిణీ స్త్రీని చూసినప్పుడు ఆమెను ప్రత్యేకంగా ఆరాధిస్తారు లేకపోతే చాలా మర్యాద ఎందుకంటే ఆమె ద్వారా పరమేశ్వరుని యొక్క ఆ సృష్టి కార్యము ముందుకు సాగుతున్నది అనే అభిప్రాయంతో ప్రత్యేకమైనటువంటి ఆదరాన్ని చూపిస్తారు ఎందుకంటే ఆమె ముందు ఆ సృష్టి అంశం కలదు అలాగే విష్ణువు అంటే విష్ణువు పాల పాలనాశక్తికే విష్ణువు ఉంటాయి కాబట్టి జగత్తుని మానవ సమాజాన్ని ప్రజారంజకంగా పాలించేటువంటి నాయకుడు ఎవడైతే ఉంటాడో వారి ఎందు యొక్క విభూతి ఉంటుంది ఇప్పుడు ఒక గ్రామానికి సర్పంచ్ ఉంటాడంట కొంతమంది సర్పంచులు కొన్ని గ్రామాలు ఆదర్శ గ్రామాలు ఉన్నాయి మన దేశంలో కూడా ఉన్నాయి అప్పుడప్పుడు వార్తల్లో వస్తూ ఉంటుంది ఎవరు పట్టించుకోరు కానీ చాలా ఇంపార్టెంట్ వార్తలు ఒక గ్రామంలో సర్పంచ్ ఉన్నాడు ఆయన గత ముప్పై సంవత్సరాల నుండి ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నాడు సర్పంచ్ ఇక నిజామాబాద్ డిస్టిక్లో ఎక్కడ సర్పంచ్ ఉన్నాడు అతనే ఎన్నికవుతున్నాడు ఆ గ్రామస్తులు అంటారు మాకు ఇంకెవరో కలది ఇదినే ఇంకెవరూ పోటీ కూడా చేయరు ఆయన అంటే కాదు మీరు ఉండాల్సిందే ఎందుకంటే అతను అంత నిర్దిష్టమైనటువంటి పాలన పంచాయతీ అంటే ఏముంటుంది చిన్నదే ఉంటుంది కంటే ఎక్కువ పవర్స్ ఏముండవు అన్ని పవర్స్ చూసి సెక్రటేరియట్లోనే ఉంటాయి సర్పంచ్ దగ్గర ఏమి ఉండదు ఓపిసరంత ఉంటుంది ఎంత కొంత ఏ ఉంటే దానిని శ్రద్ధగా నిర్వర్తించి అంతలోనే ప్రజలకు ఒక నాయకత్వాన్ని సమకూర్చి ప్రజల యొక్క క్షేమాన్ని ఆయన సంపాదించి పెట్టాడు కనుక ఆయన ఎందు అంతటి ప్రేమ ఆ ప్రజలకు అంటే దాని అర్థం ఏంటంటే ఆ సర్పంచ్లో ఒక విష్ణువు యొక్క విభూతి గల అలాగే ప్రజారంకంగా ప్రజలకెంతో మేలు చేసే విధంగా ఎవరైనా చీఫ్ మినిస్టర్ పరిపాలిస్తున్నారనుకోండి అలాంటి డైనమిక్ చీఫ్ మినిస్టర్స్ కూడా ఉన్నారు ఇండియాలో ఇక్కడ అక్కడ ఒకటిక్కడా ఒకడా అనుకుంటారు అటువంటి డైనమిక్ చీఫ్ మినిస్టర్లో ఆ విష్ణువు యొక్క విభూతి కాదండి ఈ విధంగా వీళ్ళు భావన చేసేవారు అని చెప్పిన మనకి స్వాతంత్ర్యం రాకముందు విక్టోరియా మహారాణి జార్జీ మహారాజు వారు ఎందో ఆ విష్ణువు యొక్క అంశని దర్శించి కీర్తనలను పద్యాలను రాసిన కవులు లేకపోరు మీరు అనవచ్చు వాళ్ళకి దేశభక్తి లేదని కొట్టి కాలేజీ కానీ వాళ్ళకున్న సందర్భంలో వాళ్ళు రాజు ఆమె రాణి ఆయన రాజు అని ఆ దర్శించి సరే వాళ్ళు పరాయి దేశం వాళ్ళు అయిపోయాయి ఉండొచ్చు ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాళ్ళు రాజు రాణిగా ఉన్నారు కాబట్టి ఆ కారణంగా వారు ఎందు ఆ విషయం యొక్క విభూతిగలదు అని ఆ విధంగా ప్రశంసించారు ఎవరంటే శ్రీపాదు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కందుకూరు వీరేశం పంతులు గారు వీళ్ళు ఆ కోమకి చెందిన మహాత్ములు పెద్ద పెద్దలు వాళ్ళని అంత తెలివి ఏం కాదు వాళ్ళు కాబట్టి ఆ సందర్భంలో వాళ్ళు వాళ్ళు అలా దర్శించారు కాబట్టి ఈ సంస్కారము భారత సమాజంలో బాగా ఉన్నది ఏమంటే పాలనను ఇచ్చే నాయకుని ఎందు ఈశ్వరుని యొక్క విధికి అలా దర్శిస్తారు అని మనం కూడా మన ప్రైమ్ మినిస్టర్ని మన ప్రెసిడెంట్ని కానీ మనం తక్కువ చేసి మాట్లాడకూడదు ఏదైనా లోపాలు ఉన్నట్లయితే అది వారికి వ్యక్తిగతంగా మనం ఆపాదించపాదించకూడదు మన దేశానికి ఉన్న కొద్దిపాటి భాగ్యం ఏమంటే మనల్ని పాలించిన ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ కూడా చాలా క్లీన్ పీపుల్ ఇంతటా కొంత అవినీతి వ్యాపించి ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా క్లీన్ పీపుల్ అది ఒక భాగ్యం మనం అనుకోవాలి సో వారిని వారి ఎందు ఈశ్వరుని యొక్క విభూతిని ఒకటి గలదు అని మనం గుర్తించాలి ప్రతి సందర్భంలోనూ పౌరుషంగా ఉండడం విమర్శ చేయటం మన హక్కు అనుకోవటం అలా ఉండక విమర్శించదగిన అంశాలు ఉంటే విమర్శించవచ్చు బట్ అట్ ది సేమ్ టైం ఆ ఈశ్వరుని విభూతి గలదు అన్న సత్యాన్ని మనం విస్మరించదు ఎనివే నరాణానికే నరాధిపం పక్షికారులు నరాణ మనుష్యాం నరాధిపం రాజాను మాం బుద్ధి జీ నేను మానవులలో పాల్చూడను అని తెలుసుకో తర్వాత శ్లోకం ఆయుధానామహం వజ్రం ూనామస్మి కామృత్ ప్రజనశ్చాస్మి కందర్ప సర్పానామస్మి వాసు ఆయుధములలో వజ్రము నేనే వజ్రాయుధం అని యొక్క ఆయుధం ఈ పురాణ కళలు ఎలా ఇంద్రుడు ఈ పర్వతముల యొక్క రెక్కలను వజ్రంతో తెగబొట్టినా పురాణము అంటే అతిశయోక్తి ప్రధానంగా ఉంటుంది పురాణము ప్రక్షణం వాళ్ళు పురాణాన్ని రచించిన ఋషులే అలా పాపం ప్రవచించారు అతిశయోక్తి ప్రధానంగా ఉంటుందండో ఇది అని వాళ్ళే చెప్పారు పాపం మన వాళ్ళు అర్థం చేసుకోకుండా ఏదో అలా గోవచారు దానికంతా లెటర్లుగా తీసుకుంటే తప్పు పర్వతాలకి రెక్కలు ఆ రెక్కల కింద ఎగిరిస్తూ ఉండేవా పర్వతాలు ఇవి ఇలా ఎగురుతూ ఉంటే పర్వతాలు అది కిందకి దిగిందంటే కింద ఉండే ప్రాణులకి ఎంత హాని అవన్నీ కూడా నలిగింది నశిస్తాయిగా అందుకోసం ఇంద్రుడు మీరు ఎగరకుండా ఒక చోట పండుగా అని వాళ్ళకి చెప్పాడు ఆ పర్వతాలకి చెప్పాడు ఈ కథ అంత బాగుంది ఈ హ్యారీ పాటర్ కథలకి మించిన కథ కానీ ఒక కండిషన్ ఏమిటంటే ఈ కథను మీరు ఒక విస్మయజనకమైన రొమాంటిక్ స్టోరీగా దాన్ని స్వీకరించాలి తప్ప దాన్ని లిటరల్గా స్వీకరించకూడదు నిక్షార్థాన్ని స్వీకరించకూడదు అర్థవాతగా గ్రహించాలి గ్రహిస్తే చాలా అందమైన కథ సో ఈ పక్షులు ఎగిరినట్టుగా ఈ పర్వతాలన్నీ ఎగిరిస్తూ ఆయన చెప్పాడు ఎగరొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు అది వినోగా అప్పుడు ఏం చేశాడంటే రెక్కలు లేకుండా చేస్తే పడు ఉంటాయి చోట అని వీటి రెక్కల్ని తగ్గొట్టేసాడు ఆయన పర్వతం యొక్క రెక్కలు అంటే చాలా బలంగా ఉంటాయి చాలా పెద్దవిగా ఉంటాయి ఎలా తగ్గొట్టడం ఆయన వజ్రమే ఆయుధాన్ని ఉపయోగించి తగ్గొట్టేస్తాడు అప్పుడు ఇంత పర్వతాలు ఒక చోట స్థిరంగా ఉండిపోయాయి హిమాలయ పర్వతం అక్కడ ఉండిపోయింది విధ పర్వతం ఎక్కడ ఉండిపోయింది తూర్పు కనుమలు పశ్చిమ కూడా ఎక్కడక్కడ కదలకుండా అలా అని గాథ ఈ గాథలో ఇంద్రుని యొక్క ఆయుధము వజ్రాయుధము కనుక దాని యొక్క గొప్పదనం మనకి తెలుస్తూనే ఉన్నది అది ఒక కథ వజ్రం గొప్పది అని చెప్పడానికి ఇంకొక ఏమంటే వృత్రాసుడనే ఒక అసురుడు ఉన్నాడు ఈ అసురుడు దీంట్లో గోల్డ్ అంత సింబాలిజం ఉంది ఈ అసురుణ్ణి సంహరించాలి ఇప్పుడు ఇంద్రుడు సంహరించాలి అంటే ఆయుధం అవాడు సామాన్యుడు కాదు చాలా డేంజరస్ రాక్షసు అంత తేలికగా సంహరించబడలు ఒక స్పెషల్ ఆయుధంతో కూడితేనే వాడు తెచ్చుకోవాలి ఏమిటి ఆయుధము అంటే టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్ ఒక మహర్షి గొప్ప తపస్సు చేసిన మహర్షి యొక్క వెన్నెముకతో తయారు చేసిన ఆయుధంతో వాణ్ణి కూడితే వాడు సంహరించబడతారు లేకపోతే సంహరించబడదు అప్పుడు ఎవరు వెన్నెముక ఎక్కడి నుంచి వస్తుంది తపస్సు చేసుకుంటున్నా ఆయన వెళ్ళి వెన్నెముక ఉంటే అలా ఇస్తుండే ఆయన ఇలా నిటారిగా కూర్చోవాలంటే వెన్నెముక ఉండాలి కదా కాబట్టి అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఈ వెన్నెముక అంటే ఎవరో సలహా ఇచ్చారు దీచి అని ఓ మహర్షి ఉన్నాడు ఆయన తల గొప్పదాత వెళ్ళి ఆయన్ని ప్రార్థించని నేను అడిగారు వీళ్ళు వెళ్ళారు వెళ్ళేప్పటికీ ఆయన భార్య కూడా ఉంది పక్కన ఆవిడ ముందు ఈయన వెన్నుముక అడిగితే ఆవిడ చీపురు గట్ట పుచ్చుకుని బయటకు తెరవేస్తుందని వీళ్ళు భయపడి ఏదో కొంత ఇటోట్టు చేసి మొత్తానికి ఆవిడలా బయటికి వెళ్ళాక ఆయన్ని ఏకాంతంలో అడిగారు అయ్యా మాకు నీ వెన్నుముక కావాలి అంటే ఆయన అన్నారు తీసుకోండి అని ఆయన తపశక్తి చేత బహ్ ఛాలెంజెస్ అప్పుడు వీళ్ళకి ఆ దొరికింది ఆ వెన్నుముక తోటి దాన్ని పదునో ఇటో పెట్టి దానికి ఒక హ్యాండిల్ అన్ని ఫిక్స్ చేసుకుని దాన్ని ఒక ఆయుధంగా దాన్ని తీర్చిదిద్దుకున్నాడు ఆయన అప్పుడు వృత్రాసుడితో యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో వృత్రాసుని సంహరించాడు వృత్ర వృత్ర అనే రాక్షసంగా సంహరించిన గొప్ప దేవనాయకుడు ఇంద్రుడు ఆయనకు ఆ రకంగా సహాయాన్ని చేసినటువంటి ఆయుధము వజ్రము ఆ వజ్రము యొక్క గొప్పతనం అది గొప్ప తపశాలి అయిన దభీచి యొక్క ఎముక తోటి తయారైంది అది దానికి గొప్పదా కాబట్టి ఈశ్వరుని యొక్క విభూతి ఆ విధంగా మీరు ఆ కక్షణం చేసుకోవాలి నిజానికి దీంట్లో మంచి సింబాలిజం ఉంది అది ఎలాగంటే మేధాలు వస్తాయి కానీ వర్షం పడదు ప్రెసిపిటేషన్ ఉండదు ఇప్పుడు మనకి వార్తలు జరుగుతూ ఉంటారు ఏమని వాతావరణము అని మొదలు అంతవరకు పొలిటికల్ వార్తలు అయిపోతాయి ఇంకా వాతావరణం గురించి చెప్పేప్పుడు ఆకాశం మేఘావృతమై ఉంటుంది కానీ వర్షాలు మాత్రం పడవు అని చెప్తాడు పొడిగా ఉంటుంది అని చెప్తాడు పొడిగా ఉండదు వర్షం పడవు ఇంకా కొనసాగించి మీరు బట్టలు బయట ఆరేసుకోవచ్చు అని కూడా చెప్తే సో అంటే మేఘాలు వస్తాయి వర్షం పడవ ఎందుకంటే ప్రెసిఫికేషన్కి కొన్ని పరిస్థితులు అనుకూలించాలి నేను గమనించాను ఇప్పుడు ముఖ్యంగా యుఎస్లో యునైటెడ్ స్టేట్స్లో ఒక చోట ఆస్ట్రేలియాలో కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది అక్కడ నేను చూశాను జాగ్రత్తగా చూశాను కాబట్టి నా నేను చూసిందో నీకు మనం చేసుకున్నాను మేఘం వచ్చిందంటే పెన్సింగ్లో వర్షం పడితీస్తుంది మేఘం వచ్చి వర్షం పడకపోవడం అన్నది నో వే వస్తే పడాల్సిందే అంటే మేఘం నీటిని మోసుకొస్తుంది అక్కడ పరిస్థితులు ఎక్కడికైతే ఏ ప్రాంతానికి వచ్చిందో ఆ ప్రాంతంలో ఆ ప్రిసిఫికేషన్ అంటే ఆ నీరు మేఘమంతా కూడా వ్యాపించి ఆవిరి రూపంగా నీటి ఆవిరి రూపంగా ఉన్న నీరు దగ్గరికి రావాలి కండెన్స్ అవ్వాలి ఆ బిందువుల వర్షం పడాలి అది ఆ నీరు కండెన్స్ అవ్వటానికి కొన్ని కండిషన్స్ హ్యూమిడిటీ ప్రెషరు టెంపరేచరు తర్వాత ఏమో పర్వతములు కానీ చెట్లు చేమలు బాగా ఎక్కువగా ఉన్న అడవి కానీ ఉన్నట్లయితే ఈ పరిస్థితులు బాగా అనుకూలిస్తాయి వర్షం బాగా పడుతుంది మనకు హైదరాబాదులో ముఖ్యంగా మాన్సూన్ వచ్చిందంటే మాన్సూన్ కేరళ వచ్చినప్పటి నుంచి మనకి ఆకాశం మేఘావృతంగానే ఉంటుంది టెంపరేచర్ కొంచెం తగ్గుతుంది కూడా ఉదాహరణకు ఈ రోజంతా ఆకాశం మేఘావృతంగానే ఉంది ఎక్కడ ఒక్క దీనికి కూడా పడాలి ఏడా అంటే నిన్న అంటే మొన్న అంటే అలాగే ఉంటుంది ఎప్పుడైనా పడుతూ ఉంటుంది ఈ వార్తలు చెప్పేప్పుడు కూడాను ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా ఆకాశంగా ఏకాగ్రతంగా ఉంటుంది అక్కడక్కడ చిరుజుల్లు పడవచ్చును కొన్ని చోట్ల మెరుపులు కూడా నిరుస్తాయి అని చెప్పాడు వాతావరణం ఇంకొంచెం ఇంకొంచె క్రిస్టలైజ్ చేసి అంటే నేను చూసి దేవంటే ఇంకొంచెం స్పెసిఫిక్ గా చెప్తే బాగుండు అని అనిపిస్తుంది అక్కడక్కడ జల్లులు పడవచ్చును అది ఏం ఏమి ప్రొడిక్షన్ అది ఏలా ఉందంటే రాబోయే వారం మీరు మీ కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడినట్లయితే కలహముల నుంచి కలహము ఉండదు లేకపోతే కలహాలు వచ్చే అవకాశం ఉంది అంటే రాబోయే వారం అదే రాబోయే వారం ఏంటంటే అది హోల్ లైఫ్కి వర్తిస్తుంది రాబోయే వారమేమన్నా తీసేవాళ్ళు సో అది సో నాకేమనిపిస్తుందంటే ఈ వర్షం పడకుండా ఆటంకాన్ని కలిగించే పరిస్థితి అదే వృత్తుడు అని నేను అనుకున్నాను నేనేమీ పెద్ద అఠెంటిక్గా మీకేం చెప్పట్లేదు కొన్ని సింబాలిజంస్ నేను అథెంటిక్గా చెప్తూ ఉంటాను ఇది అలా అథెంటిక్గా కాదు నేను ఏదో ఇంకొంచెం స్టడీ చేసి చేయాల్సి ఉంటుంది కానీ మెరుపులు మెరుస్తే మటుకు వర్షం పడుతుంది మెరుపులు మెరవాలి మంచిగా మెరుపులు మెరిసి మెరుపు మెరిసిందంటే తప్పనిసరిగా గర్జన కూడా ఉంటుంది అది అందరికీ తెలుస్తున్న విషయం ఆ మెరుపులు మెరిస్తే ఆ ఛార్జీ డిశ్చార్జ్ అయిపోతుంది ఎలక్ట్రిక్ ఛార్జీ మంచి గర్జనలు కూడా మనకి వినపడతాయి ఆ మేఘములలో ఒక సమీకరణం అవన్నీ ఒక దగ్గరికి రావడము వాటి మీద ఉన్నటువంటి నీరు క్రిస్టలైజ్ అవ్వడము సో అదంతా జరుగుతుంది అప్పుడు మంచి వర్షం పొందుతుంది బహుశా ఆ దృష్టితో ఇంద్రుడు అంటే వర్షాధిపతి వజ్రమును అంటే థండర్ బోల్డ్ నెరుపులు పిడుగులు దానికి వజ్రం అని చెప్పారు దాన్ని ఆయుధంగా చేసుకుని ఈ వర్షానికి ఆతంకంగా ఉండే అసురుడు వృత్తుడు అనేవాడిని తోసిపుచ్చినాడు లేకుండా చేసినాడు అప్పుడు చక్కగా వర్షం పడి పండగ కింద అయిపోయింది సకల ప్రాణులు కూడా సంతోషించేవి లాంటిది అవి ఉండొచ్చు సో ఆ విధంగా మీరు ఆ థండర్ బోల్ట్ మెరుకుడు పిడుగు ఇంకా ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు ఇన్ ఎనీ కేస్ ఆ థండర్ బోల్ట్ గురించి సరే పిడుగు అది ఒక గొప్ప విభూతి గొప్ప పవర్ ఎంత పవర్ ఉంటుందంటే దాంట్లో కొన్ని ఇప్పుడు మీకు ఒక రైల్వే ఇంజిన్ ఉందనుకోండి సిక్స్ హండ్రెడ్ హార్స్ పవర్ సిక్స్ థౌజండ్ హార్స్ పవరో చాలా పెద్ద పవర్ ఉంటుంది దాంట్లో అలాంటి రైల్వే ఇంజిన్కు ఉన్న పవర్ కి కొన్ని కొన్ని వేల రెట్లు ఎక్కువ పవరు ఆ మెరుపు నందు ఉంటుంది విద్యుత్తు నొందు ఉంటుంది థండర్ బోర్ట్ వెరీ పవర్ఫుల్ ఆ థండర్ బోర్ట్ ఒక పెద్ద వృక్షానికి దాని ఒక శాఖ ఆ మెరుపు తేద యొక్క ఒక కుణ శక్తికి కనుక తగించే ఆ చెట్టు నిలబడి ఉండగా భూడి పెట్టి కాలిపోతుంది అంతటి పవర్ దాంట్లో ఎలక్ట్రిసిటీ లేదంతా కూడా థౌజండ్స్ ఆఫ్ ఓల్డ్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ థౌజండ్స్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ కూడా అంత ఎలక్ట్రిక్ పవర్ ట్యాక్ అయి ఆ మీరు ఆ దృష్టిలో దాన్ని వజ్రము అని వర్ణించి అది ఈశ్వరుని యొక్క విభూతియే అని ఆ విధంగా వర్ణించారు అని మనం ఆయుధానా మహం వజ్రం భాష్యకార్లు ఏమవుతారో చూడండి ఆయుధానా అహం వజ్రం దీచ్యస్థి సంభవం దాని యొక్క మహిమ ఆ విధంగా వ్యాఖ్యానం చేశారు ఆయన దధీచి మహర్షి నుండి అస్థి అనే అస్థి కదా అస్థి తాత్ ఉండాలని ఎముక వృత్తుందాన్ని నిరక్షణం కాబట్టి అది విభూతి అంటే దీతి మహర్షి యొక్క తపస్య తపశక్తి కూడా ఆ వజ్రం అనే ఆయుధంలో ఏదో కొంత మేరకు ఉన్నదన్నమాట అని చెప్పిన దానికి విభూతి అనే స్థాయి కలిగినది ఇక ధేనువునాం అస్మి కామధుత్ ధేనువు అంటే పాదిత్యే ఆవు పాలించే ఆవు ధేనువు అంటే మామూలుగా ఆవు కూడా పాలివ్వకుండా ఉండొచ్చు కదా ఎప్పటికీ అలా పాలిస్తూనే ఉండాలని ఊనే ఉంది కానీ అలానే ఒత్తిపోయిన ఆవును ఏదో అంట అలా కాకుండా పాలిస్తూ ఉన్నటువంటి ఆవు నాకు ధేనువు అంటే అటువంటి ధేనువును మనకి సర్వత్రా కనపడతాయి ఒక ధేనువు ఉన్నది అది ఏం చేస్తుంది తిటుకుతుంది దుఃఖంటే తిటికేది చిటకడము అంటే ఆ పితికే ప్రక్రియ ద్వారా మనకి సమర్పిస్తుంది అని అర్థం సమర్పించుతా అని అర్థం తిటుకుతా అంట అది మనకి సమర్పిస్తోంది అని అర్థం సో ఇప్పుడు ఈ ఆవి ఏం చేస్తుందంటే ఈ కామధేను ఇది సముద్రవతన సమయంలో పుట్టిన పద్నాలుగు వస్తువుల్లో ఇది ఒకటి దీన్ని ఇంద్రుడు మన ప్రసాదానికి తోలేందని తన ఇంటికి పంపించాడు కామధేరు మనం దగ్గర పెట్టేయండి అది కావాలన్నాడు అది సమ స్వర్గంగా ఉంటుంది ఆ అది మీకు ఏ ఇది మీకు ఏ కోరిక కావాలంటే ఆ కోరికను మీకు తితుకుతుంది అంటే సమర్పిస్తుంది అని ఏ కోరిక కావాలంటే ఆ కోరికను సమర్పిస్తుంది ఇప్పుడు మామూలుగా ఆవైతే పాలుగా తితుకుతుంది అంతేగాని మీరు సపోజ్ నాకు పెరుగు కావాలి అంటే ఆవు పెతటము లేకపోతే నాకు ఇక్షురసము కావాలి అని అన్నారు అనుకోండి ఆవు నాకు బంగారం కావాలి అంటే ఆవు పెట్టకము వావే పిచ్చే కానీ స్వర్గంలో ఉన్నటువంటి ఆవుని దిసరా కావాలంటే అది ఇచ్చేస్తుంది పెతకడం అంటే కాబట్టి దానికి కామధేయులు అనిపేరు కామ ధుక్ అంటే కామలను పోరబడే పదార్థములను సమర్పించినది కనుక కామధుక్ దుక్కటే పిచ్చుకున్నది అని అర్థం కామధేను నేను నిజానికి స్వర్గం అంటే మన భూలోకమే స్వర్గం భూలోకమైన నరకం కూడా కావచ్చు మీరు తయారు చేసి ఉంటుంది మీరు దాన్ని స్వర్గమైనా చేయొచ్చు కామధేను అంటే నేను కామధేను అంటే అలాగ చెప్తా చూడండి ఒక ఒక ఆవు ఈ ఆవు ఆయన ఆవు నాలుగు షేర్ల పాలు ఇస్తుంది పొద్దున్న సాయంకాలం అతను ఒక షేరు పాలు తాను అట్టపెట్టుకుంటాడు ఎందుకంటే అతని ఇంట్లో చిన్న పిల్లాడు ఉన్నాడు వారికి పాలు ఆకలి వేస్తున్నప్పుడల్లా ఈ పాల డబ్బాలు కొని పౌడర్లు కలపడం ఇలాంటి ఫైరస్లు ఏమి అక్షర్లేకుండా ఈ ఆవు పాలు కట్టిస్తాడు ఆ పిల్లవాడు చక్కగా పుష్టిగా పెరుగుతున్నాడు తర్వాత వాళ్ళ ఇంట్లో కాఫీ టీ కూడా ఈ షేరు పాలల్లో వాళ్ళు పెట్టుకుని చక్కగా హాయిగా తగుతున్నారు తర్వాత కొంత పాలు కాచి దానికి తోడు పెట్టి వాళ్ళు గడ్డ తెరుగు వేసుకుని భోజనం చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చిన అతిథికి కూడా టీ ఇస్తున్నారు పెరుగు వేసి భోజనం పెడుతున్నారు ఇది కాక ఇంకో మూడు షేర్లు పాలు మూడు షేర్లు సాయంకాలం మూడు షేర్లు అదేతను ఆ గ్రామంలో ఉన్నటువంటి జమీందారికి మనవను కుట్టాడు కానీ వాళ్ళ పావు పాలు లేకపోతే ఈ రైతులు అడిగారు కాబట్టి ఇతను ఆ జమీందారు కొన్ని పాలు అలాగే ఇతర గ్రామస్తులో ఉన్నటువంటి ఇతర గృహాలకు కొన్ని పాలు సరఫరా చేస్తూ ఉంటారు వాళ్ళు చేస్తారంటే వాళ్ళ బుడ్లో పడిన కూరలు వాళ్ళ పొలాల్లో ఉన్నటువంటి కూరలు ధాన్యము గోధుమలు మొలలన్నింటినీ బస్తాల్లో ఇతను ఇంటికి పంపిస్తూ ఉంటారు అది కాదకుండగా పైన ధనాన్ని కూడా ఇస్తూ ఉంటారు ఆ జమీందారు తన మనవడికి కావలసిన పాలన్నీ సరఫరా చేశాడనే ప్రేమతోటి ఒక ముఖ్యాల హారాన్ని ఇతని భార్యకి బహూకరించాడు ఇలాగా ఇప్పుడు కామభూ కవునా కాదా చెప్పండి ఆ గోవు మరి కామధేను అదే కామధేను ఇతనికి కావలసినవన్నీ ఆ ధేనువే ఇతనికి సమర్పించింది ఆ విధంగా మన జీవితానికి ఒక శోభను తీసుకొస్తూ ఆర్థికమైనటువంటి ఆదాయాన్ని సమర్పించి ఉండేటువంటి ఒక గోవు పాలిచ్చే ఆవు ఏదైతే కలదో అది ఈశ్వరుని విద్యుతి ఆ కామధ్యము మన మనం చూడొచ్చు మీకోసం స్వర్గం కోసం ఆ విధంగా విద్యుత్ని అర్థం చేసుకోవాలి తర్వాత ప్రజల శాస్ని కందర్ప దట్ శంకర్ నూనా దుగ్ధీనాం అస్మి కామభుత్ వశిష్టం దుగ్ధీ సామాన్యావా కామభుత్ చాలా బాగా రస్యర్ శంకర్ తక్కువ పదాలు రస్సర్ ఎక్కువ రాయ కానీ చాలా గంభీరంగా ఉంటుంది హాష్యం సో ఈ ధేనునాం అంటే అర్థం దోగ్ధ్రీనాం పాలిస్య ఆవులు దోగ్ధ్రీ అంటే సో పాలిస్య ఆవులలో నేను కామధేనువును ఈ కామధేను అంటే ఏంటండి వశిష్ఠ వశిష్ఠ మహర్షి దగ్గర ఒక ఆవును ఈ కథ మీరు చదివారు దిలీప మహారాజుకి సంతానం లేకపోతే వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్నటువంటి ఆవును సేవించి అతడు సంతానాన్ని పొందినాడు ఇది రఘువంశంలో ప్రారంభంలోనే ఈ కథ మీరు చదువుంటారు కాళిదాస మహాకవి యొక్క రఘువంశంలో ఆరంభంలోనే ఉంది ఈ కథ అదిగో ఆధేనుడే వశిష్ఠ నిజానికి వశిష్ఠుడి దగ్గర ఉన్న ఈ కామధేనువును అపహరించి పట్టుకుపోవాలి అని విశ్వామిత్రుడు ట్రై చేశారు మొట్టమొదటి ఏమన్నానంటే మాఫియా డాన్ టైప్లో చూడు నీ దగ్గర ఆవు ఉంది కదా ఆవు మా వాళ్ళు పట్టుకెళ్ళుతారు నీకు ఎంత కావాలో చెప్పు ఎంత డబ్బు కావాలో చెప్పి ఇచ్చేస్తాను అంటే వశిష్ఠుడు అన్నాడు నేను దాన్ని అమ్మకానికి పెట్టలేదు అన్నాడు అంటే అన్నాడు పొందే పెట్టకపోతేనే ఇప్పుడు పెట్టు నేను చెప్తున్నాను కదా అమ్మకానికి పెట్టు అంటే నేను అన్నాడు పెట్టకపోవడం నేను చెప్తున్నా కదా యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్ నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు నీకు వెంటనే ఇచ్చేస్తాను ఏర్పాటు చేస్తాను ఇంకా దీని మీద నువ్వు తాత్కారం చేస్తే మర్యాదగా ఉన్నాను చెప్పండి అంటే వశిష్ఠుడు నేను అమ్మట్లేదంట అమ్మట్లేదంటే ఏమండి మళ్ళీ అడుగు చెప్తే అర్థం చేసుకొని ఏంటంటే మనిషి అని ఆ సైనికులతోటి ఆయన రాదు విశ్వామిచ్చినప్పుడు ఆ సైనికులతోటి అదే ఆవుని మన ముందులో కట్టేందుకు తీసుకెళ్ళి అంటే వాళ్ళు వెళ్ళిపోయి దాని పలు పూర్తేసి లాక్కుకోవడానికి ప్రయత్నం చేశారు అప్పుడు ఆ విశ్వా వశిష్ట మహర్షి కేసు చూస్తున్నారు ఆ కామసేన ఈ రామాయణంలో ఉన్న కథ చాలా మధురమైన కథ సో ఏమిటి వీళ్ళు ఇలా నన్ను ఆక్కుపోతుంటే నువ్వు అలా చూస్తూ అనుకుంటావేట వశిష్ఠ నన్ను కాపాడవా అన్నట్టుగా ఆయన చూస్తుంది అప్పుడు ఆయన నేను కాపాడలేను నువ్వే కాపాడుకో అంటా అని అలా పర్మిషన్ ఇస్తాడు సరైతే నువ్వు పర్మిషన్ ఇస్తే నన్ను ఆవు భీకర రూపాన్ని దాల్చి తన కొమ్ముల నుండి శత్రువులను శత్రు సంహారం చేసేటువంటి సైనికులను ఉద్భవింపజేసి ఈ విశ్వామిత్రుని యొక్క సైన్యాన్నంతా కూడా చిన్నాభిన్నం చేస్తాడు అప్పుడు విశ్వామిత్రుడు అనుకుంటాడు రాజబలము కంటే ఈ విద్యా బలము చాలా గొప్పతుంది అప్పుడు ఆయన ఆయన లక్షణం అవుతుంది రాజుకి బలం ఉంటుంది మ మంది మార్గ బలం అంతా రాజు దగ్గరే ఉంటుంది కానీ రాజుకున్న బలం కంటే ఈ విద్యావంతుడికి ఉన్న బలం ఎక్కువ ఇప్పుడు అన్నా హజారేకి ఉన్న బలం ఏం తక్కువ బలం కాదు ఆయన దగ్గరేమో కతులు గటారులు తుపాకులు అన్నీ ఉండకపోవచ్చు పోలీసుల దగ్గర ఉన్నట్టుగా కానీ ఆయన దగ్గరే ఒక మహాశక్తి ఉంటుంది ఆ శక్తి ముందు ప్రభుత్వం కూడా తల వంచాల్సి ఉంటుంది అనివే ఉంటే మీకు దృష్టాంతం పాయింట్ బాగా అర్థమవుతుంది పాలిటిక్స్ అభిప్రాయం కాదు దరదృష్టాంత అప్పుడు విశ్వామిత్రుడికి అర్థమవుతుంది ఆ సంగతి నా యొక్క బలము ఈ సైనిక బలము ఈ వశిష్ఠ మహర్షి యొక్క తపో బలం ముందు పనికి రాదు తీసుకట్టు అని తెలుసుకుంటాడు నేను ఈ బలాన్ని కాకుండా ఆ వశిష్ఠునుకున్న బలం నాకు కావాలి ఎలాగ అని ఒక స్పర్ధ పెట్టుకుంటాడు మనసులో వశిష్యుడికే స్పర్ధ లేదు స్పర్ధ అంటే కాంపిటీషన్ విశ్వామిత్రుడే పెట్టుకుంటాడు కొంత ఎంక్వైరీ చేస్తాడు మినిస్టర్స్ తోట ఆయనకున్న బలం మనకి ఎలా వస్తుందిరా అని అంటే మినిస్టర్స్ చెప్తారు అంటే మంత్రులు మరి సరైన సలహా చెప్పేవారు ఇప్పుడున్న ఇదంతా విధులు పెట్టేసి తపస్సు చేస్తే వస్తున్నాయి అది తపస్సు తపో బలం కదా తపస్సు చేయాలి తపస్సు చేయాలంటే కొంత ఈ రాజ్యం చేస్తే ఇంక తపస్సు ఎక్కడ దొరుకుతుంది రాజ్యాన్ని త్యాగం చేసి తపస్సు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి తన కుమారునికి రాజ్యాన్ని అప్పజెప్పి ఆయన పలు విరాజుకుడు అయిపోతాడు అయిపోయి తపస్సు చేస్తారు తపస్సు చేసి బ్రహ్మర్షి అనే స్థానాన్ని పొందుతారు తీరా బ్రహ్మర్షి అయ్యాక కామ ఆయన వశిష్ఠుని యొక్క ఆవు కావాలని అందించారు నా అదేమో అదేమో అదే వశిష్ఠుడి దగ్గర ఉండేది వశిష్ఠుడి దగ్గరే ఉంటుంది దాన్ని మనం ఎందుకు తీసుకోవాలి అని అలా అనుకుంటే బ్రహ్మను చదువుతాడు కానీ అది నలిపి చీని వాటైతే బ్రహ్మను చదవవు సో కాబట్టి ఈ కామధేనువు కారణంగా విశ్వామిత్ర మహర్షు మనకి లభించిన ఆయన తపస్ తపస్సు సందర్భంగానే గాయత్రి మంత్రం లోకంలో ఆవిర్భవించింది అదంతా కూడా కామధేను యొక్క ప్రయత్నం వల్లనే జరిగినది కనుక కామధేనువు ఒక గొప్ప విభూతి సర్వ కామానాం దోగ్రి అదాని పేరే అలా ఉన్నది సకల కామనలను మనకు తీసుకున్నది ఇంకా సమర్పించున్నది అని మీరు ఆ వశిష్ఠుని యొక్క ధేనువు లేకపోతే స్వర్గంలో అమృత మథనంతో పాటు కాకపోతే ఇంద్రుడు వారు దాచిపెట్టుకున్న ధేనువు అది గొప్పవి అలా చెప్పచ్చు వాడక చెప్పచ్చు సామాన్య కామధుకు ఈ రైతుల దగ్గర ఉండే గోవులు ఉంటాయి కొన్ని గోవులు అవి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి బాగా మెరుగుపడడానికి వాళ్ళ గృహంలో ఒక శోభ ఒక మంగళము కలగడానికి కూడా సహకరిస్తూ వాళ్ళ కోరికలను తీరుస్తూ ఉంటాయి ఒక రకంగా ఇందాక నేను చెప్పినట్లుగా అది కూడా ఈశ్వరుని యొక్క విభూతిలే మంచిది ఇక ప్రజనశాస్మి కందర్ప ఇది నిర్ధారణ సృష్టి కాదు ఇక్కడ నిర్ధారణ ఏమి లేదు ఈ మన్మథుడు ఉన్నాడే వాడు నేనే అంటే దాంట్లో నిర్ధారణ సృష్టి అనే ఉంది మన్మథుడు ఒక్కడే ఉంటాడు మన్మథుడంటే ఏమిటో తెలుస్తుందండి ఇంకా సింబాలిక్ ఇప్పుడు మీకు ప్రపంచంలో ఉండే మైథాలజీస్ అన్నింటిలో కూడా దేర్ ఈస్ ఆల్వేజ్ ఎ గాడ్ ఆఫ్ లవ్ లవ్ అంటే ప్రేమ అంటే ఇప్పుడు పురుషుడు స్త్రీ మగవాడు ఆదుడి ఈ బయలాజికల్ పెయి బయలాజికల్ పేర్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్ నిజానికి స్త్రీ పురుషుడు ఆపోజిట్స్ బయలాజికల్లీ కానీ దేర్ ఈజ్ నో అపోజిషన్ మీరు గమనించారా స్త్రీకి పురుషుడికి అపోజిషన్ ఉందా అట్రాక్షన్ ఉందా అట్రాక్షన్ ఉంది దో దే ఆర్ అపోజిట్స్ దేర్ ఈజ్ నో అపోజిషన్ దేర్ ఈస్ నో అట్రాక్షన్ ఇప్పుడు నార్త్ పోల్ సౌత్ పోల్ ఆర్ ఆపోజిట్స్ నార్త్ పోల్ కి సౌత్ పోల్ కి మధ్యలో ఏముంటుంది అట్రాక్షన్ ఉంటుంది ప్లస్ ఛార్జన్ మైనస్ ఛార్జన్ అపోజిట్స్ వాటి మధ్యనే ఉంటుంది అట్రాక్షన్ అలాగే స్త్రీ పురుషుడు అపోజిట్స్ బయోలాజికల్లీ జెండర్ వైజ్ బట్ దర్ ఈజ్ అట్రాక్షన్ బిట్వీన్ ది టూ ఆ అట్రాక్షన్ ని మీరు పెర్సానిఫై చేయండి ఒక క్యారెక్టర్ని చేయండి అట్రాక్షన్ ఆకర్షణ ప్రేమని మీరు పేరు పెడితే పెట్టండి ప్రస్తుతానికి ఆకర్షణ అని తీసుకోండి ఈ ఆకర్షణ అనేది అది ఎంత సహజమంటే అది ప్రకృతిలో భాగం అది దాన్ని దాని మీద మీరు సామాజికమైన మతపరమైన లేక సాంస్కృతికమైన హద్దులు తర్వాత ట్యాబ్స్ అంటే కొన్ని విశేషాలు ఇవన్నీ మీరు పెట్టు మనసు పెట్టుకున్న తప్ప అవన్నీ మనుషులు పెట్టుకున్నారు మంచిది అవన్నీ అవసరమే ఆ రకమైనటువంటి హద్దులన్నీ ఉండాల్సిందే నేను దాని గురించి నేనేమంటున్నా నేను అనేది ఏమంటే మీరు ప్రకృతిలో చూడండి కేవలం మానవులే కాదు సకల ప్రాణులు పశుపక్ష్యాదుల ఎందు చెట్టు కూడా జెండర్ అపోజిట్స్ ఉంటాయి ఈ అపోజిట్స్ జెండర్స్ అట్రాక్షన్ ఉంటుంది చెట్టుల్లో కూడా పాలినేషన్ అనేది ఉంటుంది అట్రాక్షన్ ఉంటుంది పశుపక్షాదుల్లో ఉంటుంది జల జంతువులలో ఉంటుంది ఇన్ ఎవ్రీ లైఫ్ ఫామ్ దెర్ ఈజ్ మేల్ అండ్ ఫీమేల్ ప్రిన్సిపల్ ఆ రెండింటి మధ్యన అతి సహజమైనటువంటి ఆకర్షణ ఉంటుంది దానికి మన్మథుడు అంటే